అనుబంధం అరవై ఏడవ కీర్తన నరభిరుదిటాను నీ బంటూ వరస గగన మదివ నీ బంటూ ముంచిన చుక్కలు మొల పూసలుగా పెంచమేను పెళ్ల పెళ్ల నార్చి అంచులు మోవగన ప్యభవాండము నించె నీ బంటూ గగన లోకములు గడగడవసహుటాహుటినీ బంటూ మగటిమిరయగ మందుల కొండకు ని గిడి కోయను చునీ బూ ఇమ్ముల రఘుపతిహితుడై సీతకు నెమ్మన మలరిన నీ బంటూ కమ్మర నిధి వెంకటేశమ్మ పండైన